అభ్యాసం ఏం చెయ్యాలండి నేను అతీతంగా ఉండడం అభ్యాసం చేగ మార్గం స్పష్టంగా చెప్పేటటువంటి బోధ ఏమిటంటే నైనా నువ్వు అతీతంగా ఉండు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు ఆఖరికి నిద్రలో కూడా అతీతంగా ఉండు నీ కళకు నువ్వే ద్రష్టవు నీ కళ ఎవరన్నా మరొకటి తయారు చేసే అవకాశం ఉందా ఛాన్స్ వేయలేదు అలాగే నీ జీవితాన్ని కూడా మరొకటి తయారు చేసే అవకాశం లేదు నువ్వు ఛాన్స్ ఎట అది కూడా నీ చేతే తయారు చేయబడింది ఎందుకని నీ జన్మకు కారణం నీవే ఈ శరీరాన్ని పొందడానికి కారణం నువ్వే ఈ శరీరాన్ని వినియోగించేవాడు కూడా నువ్వే శరీరము అంటే అర్థం ఇక్కడ ఏమిటి ధర్మేంద్రియ జ్ఞానేంద్రియ ప్రాణేంద్రియ విషయేంద్రియ అంతరింద్రియ సంఘాతం అంతా శరీరమే ఐదు వైద్య ఇరవై ఐదులో ప్రత్యేగాత్మ ఒక్కటే నీవు మిగిలిన ఇరవై అంతా శరీరమే కాబట్టి నువ్వు ప్రత్యేగాత్మ స్థానంలో నిలబడి ఉండి మిగిలిన ఇరవై నాలుగును సాక్షిగా చూడు అలా ఎవడైతే చూశాడో వాడు స్వాత్మనిష్టాన్ని పొందగలుగుతున్నాడు అలా ఎవడైతే ఉన్నాడో వాడు కూటస్థులపై దృష్టి కేంద్రీకరించాడు అధిష్ఠానంపై దృష్టి కేంద్రీకరించాడు అప్పుడు తాను సమిష్టికి సాక్షి అని తెలిసింది వేష్టిగా ఒక సాక్షి ఉన్నాడు సమిష్టిగా ఒక సాక్షి ఉన్నాడు ఏమిటి వేష్టిగా సాక్షి పంచభూతాలు మనసు బుద్ధి అహంకారం ఇది అష్టమూర్తులు ప్రకృతికి అష్టమూర్తులు అని దానికి పేరు అష్టమూర్తులుగా ప్రకృతిని అందిస్తోంది బోధన అందిస్తోంది ఏమిటవి పంచభూతాలు మనసు బుద్ధి అహంకారం అదే సమిష్టి కూడా అలాగే ఉంది ప్రకృతి ఎలాగా పంచభూతాలు సూర్యుడు చంద్రుడు అగ్ని ఆ సమిష్టి సాక్షేమో కూటస్థుడు ఈ వ్యష్టి సాక్షేమో ఆత్మ ఈ ఆత్మ ఆ కూటస్థుడు రెండు ఒకటే ఇద్దరు అతీత లక్షణంతో ఉన్నారు ప్రకాశ లక్షణంతో ఉన్నారు జ్ఞాన లక్షణంతో ఉన్నారు సాక్షిత్వం అనే లక్షణంతోనే ఉన్నారు అధిష్టానం అనే లక్షణంతో ఉన్నారు లక్షణం ద్వారానే ఇది వీలవుతుంది మొదటి నుంచి ఇదే అంశాన్ని మనం చర్చిస్తూ వస్తున్నాం నివు నీ మనసనే అనే ప్రతిబింబం నుంచి ఆధారముగా ఉన్న అధిష్టానముగా ఉన్న కారణముగా ఉన్న సాక్షిగా ఉన్న ప్రత్యగాత్మను అన్న స్థానంలో ఆ లక్షణంతో స్థిరంగా ఉండుము అప్పుడు మనసు ఏర్పడినటువంటి దుఃఖము లేదు రాగద్వేషములు లేవు భయం కూడా లేదు మనస్సులో జరుగు వికారములను నేను చూసున్నందున నేను మనస్సు కన్నా అన్యమైన వాడను గాఢ నిద్రలో మనస్సు లయించింది కానీ అధిష్టానమైన నేను లయించుట లేదు లేదు కదా ఎందుకని లయిస్తే అక్కడ లేవవుగా లయించాడు అనుకోండి ఇప్పుడు పడుకున్నవాడు లేస్తాడా ఇంతే సంగతులు లేచిన వాళ్ళు అందరు ఏమన్నారు వీడు పోయాడు అండి అన్నారు అంతే లేచిన వాళ్ళేమో ఉన్నవాళ్ళు అండి లేవని వాడు పోయాడు ఎక్కడికి పోయాడు ఇంకో శరీరంలో పోయాడు ఈ శరీరంలో లేవలే కాబట్టి ఇప్పుడు అందులో ఎవడైతే ఉంటే మనసు పనిచేస్తుందో ఎవడైతే ఉంటే శరీరం పనిచేస్తుందో వాడు ప్రధానమా లేకపోతే సుఖదుఖం గుర్తించే మనసు ప్రధానమా లేకపోతే తిన్నాను పడుకున్నాను కర్మేంద్రియ జ్ఞానేంద్రియ సంఘాతం చేత వినుట కనుట తినుట పడుకొనుటా ఎట్సెట్రా ఎట్సెట్రా అవన్నీ చేసేటటువంటి పనులు ప్రధానమా మూడు అంశాలున్నాయి అక్కడ మనకి నేననే సాక్షి నేననే జీవుడు వాడికి రెండు ముఖాలు ఉన్నాయి తనలో తనకి తిరిగితే తనలో తనను గుర్తిస్తే తనలో తానుగా ఉంటే సాక్షి తనలోనే తనకంటే భిన్నమైన మనసును గుర్తిస్తే జగత్తును గుర్తిస్తే శరీరాన్ని గుర్తిస్తే తాదాత్మ్యత చెందితే జీవుడు అంతే వేరేమి లేదు తాను తానుగా ఉంటే సాక్షి మరొక సంగత్వం చెందాడు జీవుడు తనకంటే అన్యమైన దానితో సంగత్వం చెందితే జీవుడు తన ప్రతిబింబంతో తానే సంగత్వం చెందితే జీవుడు ఇంతే ఈ సత్యాని గుర్తిస్తే తాను తానుగా ఉండటం అభ్యాసం అవుతుంది ఇది అభ్యాసం అంటే జ్ఞాన కర్మయోగంలో భక్తి ఇటువంటి మాటలు చెప్పం బాబు బాగా కష్టపడినైనా బాగా శ్రమ చేసి కొండెక్కాల్సిందేనాయన నువ్వు కొండ మీద ఉన్న దేవుణ్ణి చూసి రావాల్సిందే ఏమండీ మార్గం సరిగ్గా లేదండి పర్వాలేదు నాయన ఆ రాయి రాయి